సాత్తికి అడిగినాడు సుమాంగా శ్రీకృష్ణ స్వామి వారితో సంతోషించే సమయంలో ఇన్ని రోజులు ఎందుకు ప్రయోగించలేదు అర్జుని మీద అంటే వారికి ఎవరికి గుర్తు లేకుండా ఇన్ని రోజులు నేనే చేసింది గుర్తు లేకుండా చేశానయ్యా ఈ వేళ రాత్రే పెట్టుకున్నారు అందులో ఆ కారుణం చేత కటోత్తిని మీదగా వెళ్ళిపోయింది అక్క మనకు బాసలేదు సుమా ఆ అర్జును బ్రతికించగలిగాను అని ఆనందపడ్డారట శ్రీకృష్ణ స్వామి వారు అర్ధరాత్రి గడిచిందట ఒక్కొక్క ఏనుక్కి ఐదు దీపాలు ఆ రథానికి ఐదు దీపం ఏనుక్కి మూడు వృధానికి రెండు వెలిగించారట చీకటిగా మరి గడాంశకారం రాత్రిపోవట ఒక్క రోజు యుద్ధం భారత భారత యుద్ధంలో ఒక్కరోజే రాత్రిపోవడం జరిగింది మిగిలిందంతా పగలే ఆ అలా ఇచ్చారట పదార్థిదళాలంతా కూడా దివిటీలు పట్టేసి ఏమన్నారు యువతల అవతల కూడా ఆ వారు పాండవ సైన్యంలో ఏడు వెలిగించారట రథానికి ఐదేమో ఏను ఏనుకి ఆ మూడేమో గుర్రానికి అలా వెలిగించారట అలా వెలిగించి యుద్ధం చేస్తూ ఉంటే సోలిపోతుంది సైన్యమంతా పగలల్లా తనుకుని తనుకుని తనుకొని ఆ రాత్రిపూట కూడా మళ్ళీ యుద్ధం చేయాలంటే సోలిపోవు ఆ అలసి తూగాడుతున్నదటి జనం అతి సమయంలో చూచాయట అర్జునుడు రే ఆ అంతా కూడా అలసిపోయినట్టుగా ఉన్నది పడుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్న తరువాత చంద్రోదయం అయిన తరువాత తెల్లవారు సామరం అదించుదాం వేద్దాం పడుకోవలసిందని ఎలుగ్ కాకవేశ రెండు సైన్యులకు కాకేశ వరకు మహా మహానుహా వారు రక్షించారు హయ్య లేకపోతే చావు దగ్గరకు వస్తూ ఉన్నది ఆ ఇటువంటి యొక్క ఇలా దయదరిచినటువంటి వాడు ఎవడూ లేడు కనుక నీకు సమస్తమైనటువంటి జయము నీ యొక్క కోర్కులు అన్నీ నీకు ఆ దేవతలంతా ఇద్దరు దాకా అని అందరూ ఆశీర్వదించారట అర్జునుని ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడుకున్నారట ఏనుగు మీద వాడు ఏనుగు మీదే రథం మీద వాడు రథం మీదే గుర్రం మీద వాడు గుర్రం మీదే అలా పడుకుని నిద్రపోయారట చాలా మళ్ళీ ఆరంభమైంది యుద్ధం పరంపరా ూడి కడంగిప కు చాలా మహాకోపం కలిగినటువంటి వాడై ఆ దోణాచారు ఆ విరాట ద్రుపదు నలిపడేశాయటరు అదే కొత్తగా మొసలాడేం కాదు యుద్ధంలో చేయటానికి తగినంత శక్తితోనే ఉన్నారు కానీ కాదేడు రెండు కూడా ఆ విరాకుడు ద్రుపదుడు ఇద్దరిని నలిగి పడికొచ్చాయట అతడు ఆచార్యుడుకొని దేవమరాజు బిమడు మాది నగల సajeవుల కూడుకరి కరులం बोलते తెరుల నరగుతుంగ తిల్లి హోటమ్ముల నరుల నెత్తుట తెలుతుదుంగల నా నారోప కన్నమ్ములై తరగంజేయుతు కుంభజిండు వెల సత్తొత్తన చన్నாக்குతి దర్లమ్మైతు నిందు నేమరలందె పంతోపుందుదిమ్మియ్ టూ చారదావరందా టూచి दोण द्रोणाचार्यू इला मन सैन्य बति वे मत ఆ నాసనం చేస్తాడుకున్నవాడు చెగువకు తరండు ఆ అర్జునుడు నాడే దోణాధ్యాయుల వీధికి చెగించి పోవటం లేదు ధర్మపురుడై గురువు గనుక ఆయన కొట్టటానికి మనస్కరించక చెగి యుద్ధం చేయటం లేదు అర్జునుడు అనువారిని పోయి కిరీడితోని సరియే ఆ అమయమును తమ యొక్క రథాన్ని తోలుకొని పోయి కి నీడితో అర్జునుడితో ఏమంటాడు శ్రీకృష్ణ స్వామి అని మన దేవదానకై నన్ను గల్వన శక్త్యం మహాత్మక పడగొట్టవలను అంటే తన్మ యుద్ధముందు ముఖాముఖిగా యుద్ధం చేసి పడగొట్టేవాడు లేడు దీనికి ఒక బంధు చెప్తా పొందునప్పుడు ఇతని పరమాత్మ వద్దు ముఖె ఏమి చేయవల నువ్వు అంటే యుద్ధం చేసే పోయి నీ కొడుకు అశ్వత్ అమలచ్చాడని చెప్పవలసుమ చె చేత ఆకుండ ఆసం చేసి తన చూడు తాడు అప్పుడు నదికి పడవ పడవేయవల నువ్వా కావున విని ఆ కనుక అశ్వద్ధామచ్చాడు అని చెప్పి పోయి చెప్పాలిప్పుడు ఆ దోడులకు అందరూ ఆ ఇది బాగా ఉన్నది అన్నారు మిగిలినంతా అర్జునుడు మాత్రం ఇది మాది ఇలా మా చెప్ చెప్పకూడదు ఇలా చెయ్యకూడదు అంటున్నాడు పాండవాగ్రజుల్ విషాదములతో విచారించే ఆ పాండవాగ్రజుడున్నాడే ధర్మరాజు కూడా ఎలాగూ ఇలా అబద్ధవాడి సంహరించుటా అని విచారపడుతూ ఉన్నాడు ఎలాగూ ఇలా అబద్ధవాడి సంహరించుట ఉన్న బాగుండలేదు అంటూ నాటనుడు అట్లాగా బాగుండరాయా ఆ వాడు నడుపుతూ సైన్యాన్ని ఆపత్తు కూడా వరుస పెట్టి ఆ ఇంక సాయంకాలం దాకా ఉన్నాడు అంటే రోడ్డు ఇక మనకేం సైన్యం మిగలదు ఆ కనుక మీరంతా అంత ధర్మ మీ వల్ల కాకపోతే నేను నేను చేస్తా పని ఆ నేను అని ఆ అశ్వత్థాప ఏడు కూడా తెచ్చిందట తన చేతిలో అది రపంగా పోయా పోయి ఆ యుద్ధం చేసే యొక్క ద్రోణాచార్యుని గురుగారు భలే యుద్ధం చేస్తున్నావు ఈ కొడుకు అశ్వత్థాప తెచ్చాడయా అన్నా గుండె చల్లు అన్నదట గుండె చల్లు అనది ఆ కానీ భీముని మాట నమ్మకం లేదట భీముని మాట నమ్మకం లేదు కానీ ఆ ఉద్వేగం తగ్గింది కానీ ఇద్దం చేస్తూనే ఉన్నాడట చేస్తూ ఉన్న సమయములు ఆ మహర్షులు అంతా కూడా పక్షిరూపములు ధరించి వచ్చి ఓ గౌడ ఆ బ్రాహ్మడు అయి కూర్చావు వేద వేదాంగములన్నీ కూడా అభ్యసించావు అటువంటి మునికుమారుడు అయినటువంటి నీకు ఈ ఆశ్రవృతి ఉన్నది ఇలా నరకటం తగదయ్యా ఇకను ఆపే చేయవలసింది చెప్పి కాకలు పెట్టాడట అది విన్నాడు ఓహో అయిపోయింది సుమా విధి అని చెప్పి ఆ ధర్మరాజు యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ పోయాడట ఆ యుద్ధం చేస్తూనే రథం వేసుకుని పోయి ఆ ధర్మరాజును అడిగాడట ఎవయా ధర్మనిందరా అశ్వథాములు వచ్చాడు చెబుతున్నాడు మీ భీముడు వచ్చాడా అన్నాయట అంటే వెనకనే ఉన్నదట ఆ కృష్ణార్థుల సహితమైనటువంటి రథం చెప్పవయ్యా బాబు మమ్మల్ని అందరికీ ఎందుకు బలిస్తావు కానీ చెప్ప చెప్పవయ్యా నువ్వు చెప్తే నమ్మడు కాబట్టి చెప్పవలసింది అంటే ఆ మేడ జరగలేదేఖమ్మరాజునకు ఆ సర్వేశ్వరుడు వెనకు చెబుతూ నాడు చెప్పు చెప్పు లేకపోతే వాడు దక్స్యుడు వాడికి వాడికి బలీతం అవుతుంది సమస్త సైన్యాన్ని తనకి చెప్పాయి ఇది రణధర్మము రాజధర్మం ఇది పాఠరక్షణ కొరక ఇది చెప్పాలే అని చెప్పి నృత్యని మీదట చేసేదేమి లేక అశ్వద్ధామహత అశ్వద్ధామ చచ్చాడు అని మెల్లగా పుంజరహ అన్నాట ఆ అశ్వత్ని యొక్క అన్ని గురువు కాదు అని ఇది ఇదేమో పెద్దగా అన్నాడట ఇదేమో కొద్దిగా అన్నాడు వెంటనే పట్టేసే ఆ పాఠశ్యాన్ని ఎవరికి కూడా ఈ మాటలు వినిపించకుండా ఆ ధర్మరాజు మాటలు కుంజరహ మాటలు వినిపించకుండా పట్టేసే ఆట తొని బురవంతరాళము ఎవరికి నిండిపోయింది దాంతో అశ్వత్ తెచ్చాడు ఆ అది ఆ విగ్రస్తుడయి పోయి ఆ రథం మీద కూర్చున్నా చాపు ఉన్నది ధనస్థు వదిలి కూర్చుంటే దృష్టర్జుముడు వయలుదేరాడు దృష్టజుముడు బయలుదేరి అస్త పరంపరలు ప్రయోగిస్తూ ఉన్నాయట వాళ్ళు వరకు ఆగల ఆ ఆ దోణునికి ఆగక మళ్ళీ తీసుకున్నాడు ధనస్థు తీసుకుని సంధించుదాము ఒక్క దియాస్త్రం గుర్తుకు రావటల్లా అన్ని మురుగులో పడిపోయి రావటల్లా కూడా ఆ వట్టి బాణములతో కొట్టేట కొంతసేపు ందరినీ కూడా తరి మళ్ళీ కూర్చున్నాట కూర్చొని ఆ యోగ రూఢుడై ఆ చోగము చేత ఆ యోగాన్ని బట్టి ఆ తేజోబయ స్వరూపంతో నేర్చు వెళ్ళిపోయింది దివసములో నిరువతి గడియలు గడియలు వేల పండ్డేసి పండవ బలమ్ముల నుర్మాటి పేనది కాలువీ వడి కాచెత్తు కైవడి అమ్మ ఇరువది వేల నచుకులను సంహరించినటువంటి వాడయ ఆ ప్రకారంగా చే వెళ్ళిపోయినాడు కర్ణయో కృపయోధన పోదు నా చేతనైదంతింకా అంటా ఓ కదా ఓ దుర్యోధన ఆపత్సమయములైందు నన్ను చాకలు పెట్టేవారు రక్షించవలసింది అని కాదు నేను ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాను బాణాసనము బాణములను తెలివి కలిగి నుంగా మీరంతా తెలివి గలిగినటువంటి వారై బ్రతకవలసింది ఈ ఒప్ప కూర్చుండి సంహృతయోగను తేజోమయా అని చెప్పి ఉన్నటువంటి పాంచాల సైన్యాన్నంతా సంహరించవలసిందిగా నా కుమార్ని ఆ సమరించవలసింది అని చెప్పి చెప్పినటువంటి వాడైతేయోమయమైనటువంటి యొక్క రూపాన్ని ధరించినాడు ఆ ధృటపాటి పాటి సమయముందుకొని చూచినాడు ఉభయ సైన్యములు ఆహాకారముల సింగే ఆ రెండు సైన్యముల ఎందు హాహాకారములు రేగినవి ఆ పుణ్య పురుషుండ్ ప్రకటజ్జో తీవ్య తేజస్సుతో ఆ తేజస్వ రూపముదే లేచి వెళ్లిపోయింది యొక్క శరీరము నుండి కనిపించింది ధమ్మరాజు కనిపించింది కృపాచార్యులు సూచన సూరుడు ఆ అట్టి సమయమునుడు మచ్చుకొని మెడ నుంచి వైఖే కృష్ణార్జునులు ధర్మరాజు దేవుడు మొదలైన వారంతా ఎంత బాధించినప్పటికి నీ వినకుండా రథం మీదిగిపోయి చచ్చిపోయినటువంటి యొక్క జోడుని యొక్క సరస్సు ఉన్నదే చుట్టుపట్టు కానీ ఇచ్చాక వచ్చినాడు అర్థముతో నడుమరా మనీ సివి మొట్ట ఆ తరంగున తుడివి ఆ వారంతా వద్దు వద్దు అన్నప్పటికీ ఆ కొండ ననికి అవతల పాలవై తమ్ము చేత వృద్ధుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు నీ తర్మంత్రం చేత చచ్చిపోయినాడంగా అతని అశ్వత్మన్నొక్కేన ఎట్లుగు గంగు అని ఎక్కును పట్టి గడుగుతని అతనికి ఎత్త సైన్యంతా పారిపోతూ ఉన్నది గౌరవ సైన్యము ఎక్కడో యుద్ధం చేస్తూ ఉన్నాట అశ్వత్మ అతను చూచి సైన్యమంతా ఎందుకు ఇలా పారిపోతూ ఉన్నది అని ఆ దుర్యోధను సమీపానికి పోయి బలం గత మహారాజా ఏ ఎందుకయ్యా ఇలా పారిపోతూ ఉన్నాయి ఆచార్యుడి గుర్తి చెప్పంబోయడం ఆచార్యుడున్నాడే దోణాచార్యులు పడిపోవడం చెప్పబోయి వెలుగు వెలుగు ఉన్నదే ధ్వని రాలేదు దాని చేత చెప్పకుండా ఆ కృపాచార్యులు ఏలుగు తెచ్చుకున్నటువంటి వాడై చెప్పినాడు ఆ ప్రకారంగా యుద్ధం చేయటము ద్రోణాచార్యులు దాని మీద తేజోమయుడై కూర్చోవటముడు వచ్చి ఆ ప్రాణములు పోయిందరు ఆకు సరస్సు నరకటము అంతా చెప్పినాడు విని కన్ను ఆ తన తండ్రి ఈ ద్రోణాచార్యుల్ని ఆ ప్రకారంగా నరికినాడు అనేసరికి మహత్తరమైనటువంటి యొక్క దుఃఖం కలిగిందట ఆ కళ వెంట సవిస్తూ ఉన్న భాన్ని కూడా వద్దు అని అశ్వద్ధాను వాటి మాట రాదు రాజా యుద్ధములు జరుగుతూ ఉంటవి చచ్చిపోవటం కూడా కద్దు కాని లోక సంభావితుడైనటువంటి మహాపురుషుని ఆ దోడిని సరస్సు ఉకానక ఒకనొక సామానాడు ఆ వెంటుకలు బట్టి నరికినాడు అంటే అది బాణమై గుర్చుకుంటూ ఉన్నదయానికి ప్రయోగ కుమారుండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది నేను ఉండగానే చెట్టు సరస్సు బట్టి ఎలా నరికినాడు తండ్రిని అంటే నేను ప్రతి ప్రయోజనమే ఉన్నది కాబట్టినే ఇకే బాస ఉన్నదే పెద్ద వినమయ్యాదు యోధనడంగా హరియุมన్న వలము నదియపడు బాహో శక్తి విర్యాత్మ నిర్భర సంతాపపతి తులయ్యదు తగోర ఫాద సంపీడ సత్వగ చన్ననవారణ ప్రగమ ముల డంగ నిదుంబించద ఆ సోరై కమ్ముల కృష్ణార్జనులు ఎదుర్కొన్నప్పటికి నా యొక్క సమస్తమైన సైన్యములన్నిటినీ నశింపజేస్తాను చూడవలసింది ఇందాది దేవతలు ఆ పాండవులు కట్టుబడ్డప్పటికీ ఆగలేదు సుమంగా మా తండ్రి నారాయణు నారాధించి యొక్క మహాత్మము వలసే అది నాకునిచ్చే మా తండ్రి దొడాచార్యులు నారాయణని ఆరాధించి ఒక దివ్యాస్తాన్ని పొందినాడు అది నా పిచ్చినాడు మా తండ్రి ప్రయోగిస్తాను చూడవలసింది అరిజులో సేనాపతులు శంఘమ్ములు పూరించి మరలినా అంటే సంతోషించినాడు దుర్యోధనాథులు తమ్ములు అంతా సంతోషించి సంఘములు పూరించి వెనక్కు తిరిగినారు అశ్ధాము వింటరాట్టుగడుగువ గౌరీ అయితే వీరిలా ఉన్నారు కదా పాండవులు ఏ ప్రకారంగా సంచరించినారు చెప్పవయ్యా కౌరవ సైన్యంరం కారణం చెప్పి ఏమిటి మళ్ళీ ప్రకారంగా దోణాచార్యులు పడిపోతే విలుంబించి వస్తూ ఉన్నది సైన్యమంతా కూడా అంటే ఆ ఆ సాంభవృత్తి ఏమైనా కోడుపడ్డా ఏమి ఆ కౌరవ సైన్యానికి ఏమి చూస్తూ ఉన్నారట అంటే సాంభవృద్ధి గారు పాడు కాదు అనవసరంగా ఆ అబద్ధమాడి ఆ దోణుని నడిచాడు పైగా వద్దు వద్దు అన్నప్పటికి అన్న కొలజీ పోయేవాడు ఆ నడి నాడే శరస్సు బట్టి నరికాడు దాన్ని సహించినటువంటి వాటై ఆ అశ్వత్ నాడే వాడు ఎత్తి వస్తువు నాడు ఇప్పుడు వాడిని ఎవడు అడ్డుకునేటువంటి ఇప్పుడు ఎవడు అడ్డుకోవాలే ఆ దివ్యాస్త్రవేది మహాత్మములు అవత్తు కూడా ఉన్నాయి అతని దగ్గర అనవసరంగా లేనిపోయింది చచ్చుకున్నారు సుమా అన్నాడట అర్జునుడు అంటే భీముడు ఎక్కడో అరణ్యములో ఉండే తాపసులు మాటలు మాట్లాడతావేమిటి నీవు ఆ రజధర్మేమిటో తెలియకుండా ఆ అశ్వత్థామ అంటే ఏం చేస్తారో చేయమంటూ కౌరవ బలము సంగతి నాకు తెలియదు అంటావా నన్ను వాడు ఎదుగు ఎదిగొన్నారు వాడు సంగతి ఏమిటో నాకు తెలుసు కానీ అంతగా వస్తే అశ్వత్థామ సంగతి ఏమిటో చూస్తా అంశమా అంటూ ఆయన అంటూ ఉంటే ఆ చట్ట జుమ్ములు కదా అర్జున నన్ను తిడుతూ ఉన్నావు బాగానే ఉంది నువ్వు మంచి పని చేశావు నువ్వు చేశావట మంచి పై ఆ సెకండ్ని అడ్డు పెట్టుకోని ఆ భీష నువ్వు ఎట్లా పడి నా దగ్గరకు వచ్చేటప్పటిది నేను ద్రోణాధ్యాయులు నరికింది తప్పు అని చెప్పి చెబుతున్నావే మరి నువ్వెలా అడ్డు సెకండ్ని అడ్డు పెట్టుకోవాలి భీష్ణుని ఎలా పడదోసావయా అది బాగా ధర్మమే అన్నా అలాంటి చీ చీ చీ చీ మాటలు నేను వెనట అర్జునుడు అంటే సయ్య సాత్తికి లేచాడట లేచి అదే నీ మాదిరిగా లేచాడా అర్జునుడు తాత ఆ భీపుడు నాడే నన్ను పడదోయ అని చెప్పి చెప్పి పడదోశాడు అర్జునుడు అది నీకు ఆక్షేపణ ఆయన ఒప్పుకొని నన్ను పడదొయ్యమంటే పడదోశాడు అందులో అధర్మం లేదే మరి ఇక్కడ నువ్వు అధర్మంగా పోయి ఆ ప్రకారంగా ఆ జగన్ జగన్మానుడు అయినటువంటి గురువును ఆ ప్రకారంగా నరిచావు అంటే నిన్ను రెండు తుండ్యాలుగా నరికిన పాపం లేదురా అన్నాట అదే వరకు లేయించాడు రై నాకు ధర్మం చెబుతున్నా ధర్మం చెబుతున్నాడు నీవు చేసిన పని ఏమిటి నీవు చేసిన పని ఏమిటి ఆ భూమిష్టముడిని యొక్క రంగు మీద తొక్కి ఆ ఆ కరవాదం అనేది కచ్చి ఎత్తి నీ మెడ నరుగుతూ ఉంటే అర్జునుడు ఇక్కడ నరికి అవసరే లేచి అందరు కృష్ణార్జునుడు వద్దు భీముడు వద్దు ఉండగా పోయి చెగడానికి అవసర మరి ఆ ధర్మం ఏమైందిరా అప్పుడేమైందిరా ధర్మం ఆ ఇతరులకు చెప్పడానికి అందరూ ధర్మ పొరులే ఆ కానీ మీరంతానేమో ధర్మాత్తుడు నేను నేనేమో అధర్మాతున్నా వాడిని చంపడానికి ద్రోణుడిని చంపడానికి కోపకుండా ఉంది పుట్టినటువంటి నేను ఆ అందులో సంహరించా పైగా గురుడు అంటే ఆ గురువుగా ఉండాలి అట్లా కాకుండా సమస్త సైన్యాన్ని అవతనం చేశాడే ఆ ద్రోణుడు ఆ సమస్త సైన్యాన్ని నాశనం చేశాడు ఆ అభిమన్యుడు చావుకు వాడే హేతు ఉపాయం చెప్పిన వాడు వాడే అలా అధర్మ యుద్ధం చేసి మీరు పడగొట్టవలసిందే తప్ప ధర్మ యుద్ధం పడగొట్టలేదు అని చెప్పి చెప్పి గుర్రములు నరికినటువంటి ద్రోణాచార్యుడు అటువంటి వాడిని నేను చంపడాను తప్ప అన్నా సరే వారికి ఆ కత్తి తీసుకునే సాక్షికి దూకి నరుకుతాను నిన్ను అని ఆ దెవరికి వాడు దూకాడు దృష్టమునుడు ఇద్దరు కూడా ఆ దూకేసరికి ఆహా శ్రీకృష్ణ స్వామి వారు భీముని భీముడా కొట్టుకోయా సాక్షికి పట్టుకున్నాయి ఆ భీముడు ఆయన నగురుడు వచ్చేమో ఆ అతన్ని పట్టుకున్నాడు దృష్టజ్ఞముని ఆ పట్టుకుంటే ఊరికే గుంజుకుంటున్నాడు సాక్షికి భీముని చేతుల్లో గుంతు గుండుంటే అంటూ ఉంటా అంతా ఆయట ఆ భూరిశ వాడు అదృష్టమునుడు దీవుడా ఎందుకయ్యా కొట్టుకుంటా వదిలేవు వదలవయ్యా నీ నీ నీకు ఆగడవాడు నా దగ్గర వచ్చే గానీ